అరవై ఒకటవ కీర్తన కత్తరాలుచుమ్ముచుండె కదలుచుండె చిత్తజనకుడైన శ్రీమూరితి కన్నుల జొక్కుచు నుండె కంపితము మీటుచుండే సన్నపు సొలపు నిగ్గు సడుపుచుండే అన్నువ నడిమి ఇంతి నక్కునొత్తుచుండే ఉన్నటీ గో మురితి మేసులు ముట్టే మేడమీద నిలుచుండె గీసిన గోక గిలిగింపు చునుండె నేసకొప్పు రమణికి చెక్కులు నొక్కుచుండె తీసిన లంఘితముల దివ్యమూరితి కిలకిల నవ్వుచుండె కిన్నెర పట్టుచునుండె పలు మెరుగులు దోప బాడుచునుండే అలమేలు మంగమీద నలరియొరగే వెలయ వెంకటగిరి వేదమూర్తి